विपर्यास तरी असति घटादा चिंटेव असति घटादू मोदी लेकु चित्य घटाद्यास चिमे घट रूप स्फुरी कदा चपुर మీరు చెప్పిన దాంట్లో విపర్యాస దానికి భ్రమ అని పేరు విపర్యాస అంటే భ్రమరూపమైనది అని మీరు అంగీకరించినట్లయింది బయట ఘటాద్యర్థము లేకున్నా చిత్తమే ఘటరూపంగా స్ఫురిస్తోంది అంటే ఘటభ్రాంతిని అంగీకరించినట్లయింది కదండి ఘటభ్రాంతికే విపర్యాస అని ఓకే ఘటభ్రాంతిని ఘటం భ్రాంతే కదా మరి ఘటం మిథ్య అంటే ఘటభ్రాంతిని అంగీకరించినట్లయినది కదా ఓకే మేము అంగీకరించాం ఘటం మిథ్యనే అంటున్నాం కదా వాడెవడో ఘటం ఉంది అంటే అది భ్రాంతి జ్ఞానం అనే కదా ఓకే అయితే ఏమిటంటాం తథాచ సతీ క్వచిద్ వక్తవ్య ఇది ఓకే ఘట ఘటభ్రాంతి ఘటజ్ఞానం భ్రాంతి అని మీరంటే ఎక్కడో ఒక చోట సత్యమైన ఘటజ్ఞానం ఉండి తీరాలి అవిపర్యాసె ఎక్కడో ఒకడ క్వచిత్ వక్తవ్యవచిత్ దేశే క్వచిత్ కాలే ఇప్పుడు తాడు చూసి పావనుకొని భ్రమపడ్డాడంటే ఇప్పుడు తాడు చూసి పావనుకొని భ్రమపడ్డాడు అంటే నిజమే ఇది తాడే పాము కాదు కానీ ఎక్కడో ఒకచోట ఏదో ఒక సమయంలో వీడు అసలు పాముని చూసి పామునిక్కుని చూసి ఉండాలి పాముని పాముగా చూసి లేకుంటే తాడును చూసి పామునే భ్రమెందుకు కలుగుతుంది తాడును చూసి పామునే భ్రమ కలిగింది కాబట్టి ఎక్కడో ఒకచోట పాముని పాముగా నువ్వు చూసి ఉండాలి క్వచిత్ దేశే క్వచిత్ కాలే అవిపర్యాసే దీన్నేమంటారంటే భ్రహ్మజ్ఞానము ప్రమాజ్ఞానము తరువాత వస్తుంది బ్రహ్మజ్ఞానానికి పూర్వము నందు బ్రహ్మాజ్ఞానం ఉండి తీరుతుంది అని పూర్వపక్షం కాబట్టి ఇక్కడ ఘటన లేకుండా ఇంకో చోట ఘటన ఏదో ఉంటుంది ఇక్కడ సర్పం లేకుండా మరో చోట సర్పం ఉన్నట్టుగా అని పూర్వపక్షం కాబట్టి జగత్తు మిథ్య అంటే ఇక్కడ మిథ్యవచ్చు అక్కడ మిథ్య కాకపోవచ్చు ఇక్కడ అక్కడ దిశగా ఎలా వచ్చిందో అక్రోచ్యతే దీని మీద సమాధానం చెప్తున్నారు అంటే విపర్యాస అనే పదాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి విపర్యాస అంటే భ్రాంతి ఈ ఘటాది అర్థము లేకున్నా మీరు భ్రాంతి పడుతున్నారు జగత్ అనేది మీ భ్రాంతి తప్ప వాస్తవంగా జగత్ అనేది లేదు అంటే ఉడవయ భ్రాంతి అని చెప్పడానికి కూడా భ్రాంతి లేని స్థలం ఒకటి ఉండాలి దాన్ని అవిపర్యాస అంటారు అభ్రాంతి ఉన్నప్పుడు భ్రాంతి ఉంటుంది కాబట్టి నువ్వు భ్రాంతి ఉందని చెప్పడం ద్వారా అభ్రాంతిని నీవు నిర్ధారిస్తున్నావు అని కోరవచ్చు ఇప్పుడు శ్లోకం చూడండి నిమిత్తం నిమిత్తం అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి నిమిత్త ఏది ప్రజ్ఞప్తే సనిమిత్తత్వం ఆ నిమిత్తం ఘటజ్ఞానానికి నిమిత్తం ఏమిటి ఘటం ఘటజ్ఞానానికి నిమిత్తం ఘటం ఆ ఘటము వచ్చి చిత్తాన్ని స్పృశించిందో లేక చిత్తం వెళ్ళి ఘటాన్ని స్పృశించిందో ఆ విధంగా ఘటజ్ఞానం కలిగింది అని పూర్వపక్ష యొక్క సిద్ధాంతం మనం ఏమన్నా ఉన్నాం ఘటన లేదు ఏం లేదు పోవాయా ఘత జ్ఞానం కలిగిందని మనం ఉన్నాం అంటే ఘతజ్ఞానం భ్రాంతి జ్ఞానం కదా ఒకనొక అభ్రాంతి జ్ఞానం ఉండి తీరాలి అని వాడి పూర్వపక్షం పండా ఈయనమంటున్నారంటే ఇప్పుడు సర్పభ్రాంతి వర్తమాన కాలం ఇప్పుడు సర్పభ్రాంతి అంటే భూతకాలంలో సర్పం యథార్థమై ఉండాలి అవునా అది కదా వీటికి చెప్తున్నారు అది వాడి పూర్వక్షం దాని మీద సిద్ధాంతం ఏంటంటే చూడపా భూతకాలం కానీ వర్తమాన కాలం కాని భవిష్యత్ కాలం కాని ఏ కాలమైనా సరే నిమిత్తమనేది చిత్తమును స్పృశించుట అనేది ఏమీ లేదు అది వాక్యం ఇప్పుడు చూడండి మీకు వాక్యం అన్వయిస్తుంది అందాము అధ్వసు త్రిషు మూడు కాలముల యందు సదా ఎల్లవేళలా నిమిత్తం ఘటాది నిమిత్తము చిత్తం చిత్తము న సంస్పృశతి స్పృశించుటనే లేదు ఇప్పుడు ఈవేళ ఘటం చూసాడు వీడు ఈవేళ ఘటం చూశాడండి అక్కడ ఉన్నదేమిటి మృతిక ఉన్నది మృతిక కానీ వీటి చూసిందేమిటి ఘటం మృతిక ఎందు వీడు ఇప్పుడు కాగితంలో మీరు పడవని చూశారు మళ్ళీ నేను గతం నుంచి పడవకొచ్చాను కాగితం ఉన్నది పడవని చూశారు కాగితంలో పడవను ఎందుకు చూశారు అంటే భూతకాలంలో మీరు పడవని చూశారు కాబట్టి ఏమంటే నిన్న చూసిన పడవ నిన్న పడవ చూశారు ఈవేళ పడవని చూశాము మీరు అన్నారు నిన్న చూసిన పడవ భ్రాంతి ఓకే మరి అంతకు ముందు అభ్రాంతి ఉండాలి కదా అంతకు ముందు రోజు పడవ అది అభ్రాంతి కాదు అంతకు ముందు రోజు పడవ కూడా అభ్ర భ్రాంతియే అయితే మొట్టమొదటిసారిగా నా జీవితంలో మొట్టమొదటిసారిగా నేను పడవను చూశాను ఆ దాని మాట ఏమిటి ఎప్పుడు చూశావు చెప్పు మొట్టమొదటిసారి నువ్వు పడవ ఎప్పుడు చూశావు ఏడో ఏట చూశాను ఎలా చూశావు మా అమ్మగారు చూపిస్తే చూశాను ఓకే మీ అమ్మగారిది భ్రాంతి ఓకే మీ అమ్మగారిది భ్రాంతి అండి ఆవిడ భ్రాంతిని నీకు పాసాన్ చేశారు ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చింది భ్రాంతి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వాళ్ళకి వచ్చింది ఇప్పుడు చంద్రుణ్ణి పాము తినేస్తుంది మీరు విన్నారా అది మీది జ్ఞానం అయథార్థం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈ జ్ఞానం మీ పూర్వ తరం నుంచి వచ్చింది అది అయథార్థమే వాళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు అంతకు ముందు తరం నుంచి వచ్చి అది అయథార్థమే కాబట్టి పాముని పాము చంద్రుణ్ణి తిన్నది అనే మాట ఈ తరంలో అయథార్థమయ్యి ముందు తరంలో యథార్థం అవుతుందా అలాగేమీ లేదు ఈ సర్పదృష్టాంతం దగ్గర అలా అయితే అవ్వచ్చు కానీ మేము చెప్తున్నటువంటి ఈ జగన్మిథ్యా దృష్టా విషయంలో ఈ తరం వాళ్ళ జగత్తు మిథ్యా కానీ పూర్వతరం వాళ్ళ జగత్తు సత్యము అదేమీ కాదు మీరు ఘటం ఘటం అనుకుంటున్నారా ఘటం మిథ్యని సిద్ధించిందా మీ పూర్వం వాళ్ళు ఘటం సత్యం అనుకునేవారా మిథ్య అనుకునేవారా సత్యమనే అనుకునేవారు మిథ్య రాంగ్గానే అనుకున్నారు కదా వాళ్ళు ఘటం సత్యం ఎందుకు అనుకున్నారు వాళ్ళ ముందు తరం వాళ్ళు సత్యం అనుకోబట్టి మీరు సత్యం అనుకున్నారు మీరు ఒక మాట చెప్తున్నానండి మీ మనస్సులో ఉన్నటువంటి జ్ఞానమని మీరు పేరుతో దేన్నైతే వ్యవహరిస్తున్నారో అది మీరు పరిశోధించి పరిశీలించి తెలుసుకున్న జ్ఞానము ఏమీ కాదు అది మీ మనస్సులో ఇంట్లో వాళ్ళు సమాజంలో వాళ్ళు పెట్టారు వాళ్ళు ఎందుకు పెట్టారు వాళ్ళెక్కడి నుంచి పట్టుకొచ్చారు పోనీ వాళ్ళేమైనా పరిశోధించి పరిశోధి పరిశీలించి పట్టుకొచ్చిన జ్ఞానమాది కాదు వాళ్ళ బుద్ధి ఎందు ఆనాటి మనుషులు పెట్టారు ఫ్యామిలీ సొసైటీ మీరు ఏదైనా ఒక టాపిక్ తీసుకుని మీరు పరిశీలించండి ఏదైనా ఒకటి అది ఫ్యామిలీ సొసైటీ మీ బుద్ధియందు నిక్షేపించిన ఒక భావజాలమా లేక మీరు పరిశీలించి పరిశోధించి తెలుసుకున్నదా మీరు చెప్పండి దండి అది మీ బుద్ధిలో మీ పెద్దలు పెట్టినటువంటి ఒక భావం అంతేనా లేకపోతే మీరు అనుభవాన్ని బట్టి జన్మను నిర్ధారించుకున్నారా లేదు కదా తర్వాత వర్ణము కులము గోత్రము వంశము రాశి నక్షత్రము ప్రాంతము రాష్ట్రము రాజ్యము ఇవన్నీ మీ మీ మనస్సులో ఇతరు మతము మతం కూడా కలుపుకోండి మీ మనస్సులో ఇతరులు పెట్టిందా లేక మీరు పరిశోధించి పరిశీలించి తెలుసుకున్నదా ఇతరులు పెట్టిందే కాబట్టి ఇప్పుడు ఉన్న సంస్కారం తప్పైనా దీనికి పూర్వవందలి సంస్కారం ఒప్పైనదొకటి ఉండి తీరాలి అనే ఆర్గ్యుమెంటు నేను ఎలా వాడాడు ఇప్పుడు శంకరులు ఏమన్నారు కాతే కాంతా కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర అంటే ఆయన తరంలో కాంత పుత్ర అయథార్థమును అంటే అంతకు ముందు తరంలో యథార్థమైన కాంతాపుత్రులను ఉండాలి అదే ఆర్గ్యుమెంటు సర్పజ్ఞానం దగ్గర అలా ఉండొచ్చు సర్వజ్ఞానం దగ్గర అలా ఉన్నా సర్వత్రా అలా అవసరం లేదు సర్పజ్ఞానం ఉన్నది రజ్జువులను సర్పన్ను ఆ దృష్టాంతాన్ని దాని పరిధి అంత మాత్రమే అంతేగాని అక్కడ పూర్వజ్ఞానం యథార్థమైంది కదా అని సర్వత్రాలా కానక్కర్లా అదే చూడండి మీకు కలిగే సకల సకల అనుభవములు మానసికములు మాత్రమే మనస్సు ఇప్పుడు మీకు ఘటానుభవం కలిగిన సర్పానుభవం కలిగిన లేక తండ్రి కొడుకు భార్య భర్త ఇలాంటి అనుభవాలు కూడా అనుభవాల్లో భాగమే ఏ అనుభవం కలిగినా ఈ సర్వము కూడా మానసికములైన అనుభవములు మాత్రమే ఇది మనస్సు యొక్క స్ఫురణ మాత్రమే అక్కడ బయట ఒక నిమిత్తం ఒకటి ఉందని ఆ నిమిత్తాన్ని పూర్వంలో గతంలో మనస్సు స్పృశించిందని ఇప్పుడు స్పృశించకపోయినా గతంలో స్పృశించిందని ఈ రకమైన ఆర్గ్యుమెంటు అంగీకారం కాదు వాస్తవం ఏమిటంటే బయట నిమిత్తం అనేది ఏదీ లేదు మనస్సు గతంలో స్పృశించలేదు ఇప్పుడు స్పృశించుటలేదు భవిష్యత్తులో స్పృశించబోదు అధ్వసూత్రుషు చిత్తం నిమిత్తం న సంస్పృశతి అది వాక్యం అంటే దీన్ని అన్యథాఖ్యాత నిరాకరణం అంటారు అన్యథాఖ్యాతను ఒకటి ఉంది ఈ అధ్యాస భాష్యంలో వచ్చింది దాన్ని ఇక్కడ నిరాకరించారు అంటే మరి ఈ ఆర్గ్యుమెంట్స్ ఇలాగే ఉంటాయి ఇప్పుడు వీడు ఆల్చిప్ప చూసి వెండి అనుకున్నాడు ఆల్చిప్ప చూసి వెండి ఇప్పుడు వీడికి ఆల్చిప్ప ఎందు కనబడిన వెండి ఎక్కడ వెండిరా ఇది ఆలచిప్పలో వెండి లేదు కదా ఆల్చిప్పది వెండి కాదు కదా అది అంటే శుక్తి రజతము సంస్కృతంలో నేను ఉంటే తెలుగులో ఆల్చిప్ప వెండి అన్నాను సో ఇప్పుడు ఈ రజతము శుక్తి ఎందు నాకు కనపడ్డ రజతము ఆపణమునందలి రజతము అని అంటాడు వై తార్కికులు అంటే ఆపణము అంటే బజారు బజారులో ఏ వెండి గలదో ఆ వెండి నాకు ఆల్చిప్ప కనబడినది అని అంటాడు అంటే వీడు ఆల్చిప్ప చూసి వెండి అనుకున్నాడండి అదిగో వెండి అన్నాడు వెండి ఎక్కడ అది ఆలచిప్పరా అంటే ఓహో ఆలచిప్పడా నేను వెండి అనుకున్నాను ఈ వెండి ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవరా ఉన్నది ఆలచిప్ప కదా అంటే బజార్లో వెండి ఉంది కదా ఆ వెండిని ఇక్కడ చూశాను బజార్లో వెండిని బజార్లో చూస్తారా ఆలచిప్పలో చూస్తారా బజార్లో ఉన్న వెండి ఆలచిప్పదాకా నడిచి వచ్చిందా పరిగెత్తుకు వచ్చిందా ఎలా వచ్చిందయా ఈ అన్యథాఖ్యాతివాదులు ఉన్నారే అంత మూర్ఖులు వాళ్ళే కానీ బహుళ ఇండియా ద్వైతం అలాగే ఉంటుంది వాళ్ళు ద్వైతవాదులు అది దాన్ని కొట్టిపాటు సార్ ఇంకా ఇక్కడ సిద్ధాంతం ఏంటంటే సర్పభ్రాంతి దగ్గర యథార్థమైన సర్పం సర్పం లేని చోట సర్పం భ్రాంతి కలిగింది సర్వత్రా అలా కానక్కర్లాత్రాల కానక్కర్లా ఇప్పుడు చంద్రుడికి గ్రహణం పట్టింది అనేది భ్రాంతే కదా భ్రాంతియే కదా అంటే యథార్థమైన గ్రహణం ఒకటి ఉండి ఈ భ్రాంతి గ్రహణం పట్టిందంటున్నారా మీరు లేదు మృగతృష్ణ ఇసకలో మీకు నీరు కనబడింది యథార్థమైన నీరు ఒక ఉందని మీరు అనుకుంటారు అనుకోవచ్చు కాబట్టి సర్వత్రా అలా కానక్కర్లా కాబట్టి భ్రాంతిస్తూ విధాంతరేనాపి భవిష్యతి అన్నాడు సో ఆనందగిరి నేను ఇంకో రకంగా చెప్తా చూడండి సర్పజ్ఞానం కలిగింది సర్పభ్రాంతి కలిగింది ఈ సర్పభ్రాంతి దేని వల్ల కలిగింది సర్ప సంస్కారం వల్ల కలిగింది కావండి ఆ సర్ప సంస్కారము యథార్థ సర్పం నుంచి వచ్చింది కదా కాబట్టి సత్య సర్ప జన్య సంస్కారం వల్ల సర్పభ్రాంతి కలిగింది అని ఒప్పుకున్నారు కదా కానీ సర్వత్ర అలా కానక్కర్లా ఏమంట ఈనాడు ఉదయం కలిగిన భ్రాంతికి నిన్నటి యథార్థ జ్ఞానం కారణం సర్ప విషయంలో ఓకే అలా సర్వత్ర అన్ని సందర్భాల్లో అలా ఎలా అవ్వచ్చు అంటే ఈనాడు ఉదయం కలిగిన భ్రాంతికి నిన్నటి భ్రాంతి ఆ భ్రాంతి వల్ల కలిగిన సంస్కారము సరిపడుతుంది అంతే కదా నిన్నటి భ్రాంతి ఆ భ్రాంతి వల్ల ఓ సంస్కారం దానివల్ల ఈరోజు భ్రాంతి కలిగింది నిన్నటి భ్రాంతి ఎక్కడి నుంచి వచ్చింది మొన్నటి భ్రాంతి ఆనాటి భ్రాంతిజన్య సంస్కారము కాబట్టి భ్రాంతి కలగటానికి ప్రమాజన్య సంస్కారము ఆవశ్యకము అని చెప్పబడి లేదు భ్రాంతి కలగడానికి భ్రాంతిజన్య సంస్కారమైనా సరిపడుతుంది ఏమండి అంటే భ్రాంతి కలగడానికి సంస్కారం సరపడుతుంది అంటే సాలు ఆ సంస్కారం ప్రమాజన్యమా భ్రాంతిజన్యమా అన్నది అకించిత్కరము అది సంగతి శాస్త్రీయ పరిభాషలో మాట్లాడాలంటే అలా మాట్లాడాలి అది సంగతి నిమిత్తం విషయం అతీతానాగత వర్తమానాధ్వసూ త్రిష్వీ సదా చిత్తం నృశేదేవా చూడండి ఘటాది విషయము చిత్తమును ఒకప్పుడు స్పృశించింది ఒకప్పుడు స్పృశించలేదు అనే మాట లేదు గతము అతీతము అనాగతము అంటే భవిష్యత్తు వర్తమానము ఈ మూడు మార్గముల యందు అంటే మూడు కాలముల యందు కూడా ఏ కాలము సరే ఘటాది అర్థము చిత్తమును స్పృశించుటమే ఏ కాలం ముందైనా సరే స్పర్శ ఏమీ లేదు అంటే పూర్వ సంస్కారం వల్ల ఇప్పటి భ్రాంతి కలిగింది ఆ పూర్వ సంస్కారం ఒకప్పుడు సత్యములా అనిపిస్తే అనిపించవచ్చు అది సత్యమై తీరవల్ తీరక్కర్లేదు పూర్వ సంస్కారం మిథ్యా సంస్కారం కూడా ఇప్పటి భ్రాంతికి హేతు సంస్కారం మాత్రం హేతు కాబట్టి వీడికి ఘట ఘట సంస్కారం ఉంది అది భాషించింది ఘటంలా భాషించింది అదే స్ఫూరించింది అంతేగాని ఇప్పుడు ఘటం భ్రాంతి అయినా పూర్వమునందు ఘటం భ్రాంతి కాకపో అది ఉండాలనే రూలేమీ లేదు నిజానికి మనం ఎలా అనుకుంటామంటే ఈ రంగుల జ్ఞానం ఉంటుంది చూడండి అంటే మరి సైన్స్లో ఫిజిక్స్లో లోతుగా పరిశీలిస్తారు ఇప్పుడు ఇది ఎల్లో అన్నారండి ఇప్పుడు సపోజ్ ఇది ఎల్లో అనుకోండి ఎల్లో అని తీసుకోండి ఎల్లో ఈ ఎల్లో అనే జ్ఞానం ఎప్పుడు కలిగింది ఇప్పుడు పిల్లవాడికి ఐదేళ్ల పిల్లవాడికి ఎల్లో అంటే తెలియదు వాడికి ఇప్పుడు తల్లి ఏమంటుందంటే ఎల్లో క్లాత్ అంటుంది కావండి ఓ పక్షి చూస్తుంది చూపించి ఎల్లో బర్డ్ అంటుంది రెండు ఒక చిన్న సంస్కారం వస్తుంది పిల్లవాడి మనస్సులో మళ్ళీ ఇంకోసారి ఓ పుస్తకం చూపించి ఎల్లో బుక్ అంటుంది ఓ గోడ చూపించి ఎల్లో వాల్ అంటుంది అప్పుడు వస్తువులు భిన్న భిన్నాలుగా ఉన్నాయి రూపములు కానీ రంగు ఒకటి సమానంగా ఉంది వీటి అన్నింటిలో కాబట్టి ఇటువంటి రంగు కంటి మీద పడితే దాన్ని ఎల్లో అనడం వీడు అభ్యాసం చేస్తాడు ఆ రకంగా వచ్చింది ఈ ఎల్లో అంతేగాని ఎల్లో అనేది అదొక కఠోరమైన సత్యం అనేం కాదు ఆవిడ ఎల్లో అనుకుంది వీడు అనుకుంటున్నాడు అంతే వాస్తవంలో ఎల్లో అనేది ఏమీ లేదు అది ఒక కైండ్ ఆఫ్ సెన్సేషన్ వన్ కైండ్ ఆఫ్ సెన్సేషన్ అంతే ఇప్పుడు ఈ క్రికెట్ బంతి వేస్తారు గుడ్ బాల్ అంటాడు మళ్ళీ వేస్తాడు బ్యాడ్ బాల్ అంటాడు వాడు యూ మీన్ బై దాట్ గుడ్ బాల్ ఏమిటి బ్యాడ్ బాల్ ఏమిటి దాంట్లో ఆ గుడ్నెస్ బ్యాడ్నెస్ ఎక్కడి నుంచి ఏదో సంస్కారం వీడి మనస్సులో ఉంటుంది దాని వస్తుంది అంటే ఆ సంస్కారం ఇంకొకడెవడో పెడతాడు బ్రిటిష్ వాళ్ళు మనకి పెట్టిపోయారు ఈ క్రికెట్ ఎక్కడ ఆడతారంటే బ్రిటిష్ వాళ్ళు ఎవళ్ళని పరిపాలించారో వాళ్ళే ఆడతారు ఈ క్రికెట్ అమెరికాలో ఆడరు చైనాలో ఆడరు బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ పాలిస్తే అక్కడ ఆడతారు శ్రీలంకలో ఆడతారు కదా అంటే బ్రిటిష్ వాళ్ళు శ్రీలంకని పాలించారు మరి పాకిస్తాన్ వాళ్ళని పాలించారు జింబాబ్ వాళ్ళని పాలించారు ఇది లెక్కేది బ్రిటిష్ వాళ్ళు ఎవళ్ళని పాలిస్తే వాళ్ళే ఆడతారు క్రికెట్ ఇలా బట్టి వేశారు గుడ్ బాల్ బై గుడ్ బాల్ బాల్ ఈస్ ది బాల్ ఓకే ఇట్ ఈజ్ ఎ గుడ్ బాల్ నెక్స్ట్ మళ్ళీ బాల్ వేస్తే బ్యాట్ హౌ అదే బాల్ అదే బాల్ అయితే ఇట్ షుడ్ బి గుడ్ బాల్ ఓన్లీ వేసినప్పుడే గుడ్ బాల్ వేయకపోతే బాల్లే ఇదంతా కూడా సంస్కారాలు ఈ సంస్కారానికి ఒక హేతువు పూర్వ సంస్కారం అది యథార్థం కానక్కట్లా వాళ్ళండి చాదస్తంగా ఏదో చెప్పాను నేను ఎది హి క్వచిత్ సంస్పృశేత్ సహ అవిపర్యాసార్థత ఇది ఇప్పుడు ఒకనొక కాలంలో ఎది అంటే ఇఫ్ ఇఫ్ ఇవ్వంటున్నారు అదే యథార్థం కాదు ఒకనొకప్పుడు పరమార్థంగా అంటే యథార్థంగా ఘటాది నిమిత్తము ఉన్న పక్షంలో ఆ నిమిత్తం వచ్చి మనస్సును స్పృశించింది అన్న పక్షంలో ఇది భ్రాంతి అది అభ్రాంతి ఇది విపర్యాసము అది అవిపర్యాసము అలా ఉండాలి స్పృశిస్తే అత తదపేక్షయా అసతి ఘటే ఘటాభాస విపర్యాసండి నిన్నటి ఘటం యథార్థము ఈ వేల్టి ఘటం భ్రాంతి ఈ వేల్టి ఘటం విపర్యాసము నిన్నటి ఘటం మాత్రం యథార్థమే అంటే అది అవిపర్యాసము ఆ అవిపర్యాసము ఉండబట్టే ఈవేళ ఈ విపర్యాసం వచ్చింది అని మీరు చెప్పచ్చు కానీ నటుతీ అలాంటిదేమీ లేదు ఈ వేళటి ఘటం విపర్యాసం నిన్నటి ఘటం విపర్యాసం మొన్నటి ఘటం విపర్యాసం మా నాన్నగారు అనుకున్న ఘటం విపర్యాసం మా తాతగారు అనుకున్న ఘటం కూడా విపర్యాసమే వంద తరాల క్రితం అనుకున్న ఘటం కూడా విపర్యాసమే మొట్టమొదట కుండని కనిపెట్టినప్పుడు ఎవడో కనిపెట్టాడు కుండని మొట్టమొదట పదివేల ఏళ్ళ క్రితం ఎవడో కనిపెట్టాడు అంతకుముందు కొండ ఉందా లేదు కానీ మట్టి ఉంది ఇది వృత్తికే అత్యవసత్యం మట్టి ఉంది ఎవడో కనిపెట్టాడు కుండని ఏమండి ఆ కనిపెట్టిన వాడు కొండ అన్నాడు ఘ సంస్కృతంలో తెలుగులో కొండ అన్న ఎందుకన్నారో నాకు తెలియదు కానీ సంస్కృతంలో ఘట ఎందుకన్నారో తెలుసు ఘట్యతే ఇతే ఘటహ మట్టి ముద్దం తీసుకుని దాన్ని చేతివ్రేళ్లతో ఇల్లా ఇల్లా దాన్ని ఇటు అటు ఇటు అటు సర్ది ఆ మట్టిని ఇటు సర్ది దానికి ఒక రూపు తీసుకొచ్చారు ఆ విధంగా అది తయారైంది కాబట్టి దానికి ఘట అని పేరు ఘట్యతే రూపు తీసుకురాబడుతోంది కాబట్టి ఘట అని పేరు అంతే ఆ మొట్టమొదట ఆ మట్టిని ఇటు సర్ది దానికి రూపు తెచ్చాడు వాడు వాడు రూపు కనుక ఘట అన్నాడు సంస్కృతంలో ఘట్యతే ఇది ఘట ఏదో కరణ కర్మణి ఏదో ప్రత్యయం వచ్చి ఘట అయింది ఏమండి వాడు అన్నాడు ఎవడో మొదటి వాడు ఘట అని ముందు ఘటన ఉండబట్టి వీడు ఘట అన్నాడా అలాగే అది వెరీ ఫస్ట్ భ్రాంతి ఆ ఫస్ట్ భ్రాంతికి పూర్వంలో అవిపర్యాసం ఏమీ లేదు ఆ భ్రాంతి నుంచి భ్రాంతి భ్రాంతి భ్రాంతి భ్రాంతి ఈనాటి వరకు ఆ భ్రాంతి సాగిపోతుంది అది సంగతి అర్థమైందండి బంగారపు ఆభరణాలు అవేమో సృష్టి ఆది నుంచి ఉన్నాయని మీరేమనుకోద్దు సృష్టిలో భూగోళం సూర్య గోళం నుంచి భూమి పుట్టింది భూమిలో బంగారం పైన మామూలుగా రాళ్ళు అడుగునా పూర్తి స్వామీజీ చెప్పారు ఇమాట నేను వినయా చాలా ఆశ్చర్యపడు రాళ్ళు అడుగునా బంగారం పైన ఉంటే ఎవళ్ళు బంగారు ఆభరణాలు పెట్టుకోరు ఆ రాళ్ళని తవ్వి తీసి వాటికి చిల్లులులోవి పెట్టి వాటినే ఆభరణాలుగా పెట్టుకునేవారు కానీ ఆ రాళ్ళు పైన బంగారం అడుగునా ఉండబట్టి మొత్తానికి తవ్వి తీయాలి దాన్ని తవ్వి తీస్తేనే దానికి విలువ అప్పుడే ఆభరణాలని పెట్టుకుంటారు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కన ఈ పక్కన ఆ పక్కన ఇసుకున్నట్టుగా బంగారం ఉంటే ఎవరైనా బంగారం ఆభరణాలు పెట్టుకుంటారా ఎవళ్ళు పెట్టుకోరు కాబట్టి ఎవడో పెట్టుకున్నాడు ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు మొదలు పెట్టారు ఇంకా ఆ వెళ్ళి అలాగ సాగిపోతూ ఉంటుంది అంతేకాదు ఈ వేళటిది భ్రాంతి అయినా నిన్నటిది సత్యము ఈ వేషాలు వేయద్దు ఇట్ ఈజ్ భ్రాంతి ఆల్ ది వే బంగారం ఉంటే అన్నారు మీరు మొరవలు అనుకోకండి మీద అలా వేదాంతంలో స్వర్ణము అలా భాగవతంలో కూడా అంటారు ఈ మాట అదే సంగీతం కదాచిదీ అలాంటిది ఏమీ ఎప్పుడూ లేదు గతంలో లేదు వర్తమానంలో లేదు భవిష్యత్తులో ఉండలే ఉండబోదు ఏమిటది చిత్తస్య అర్థ సంస్పర్శనం చిత్తము అర్థమును యథార్థమైన అర్థమును స్పృశించి సత్య జ్ఞానం కలిగింది అనే మాట ఎప్పుడూ లేదు చిత్తము నుండి పుట్టే జ్ఞానము అది సాపేక్షిక జ్ఞానమే అవుతుంది తప్ప సత్య జ్ఞానము ఎన్నడు కాదాలదు చూడండి మనస్సు ఉన్నది ఇప్పుడు ఫలానా మనోవృత్తి గత జ్ఞానం కలిగిందనుకోండి ఘటాకార వృత్తిని బట్టి ఘటజ్ఞానం కలిగింది ఈ ఘట జ్ఞానము ఘటాకార వృత్తి ఎంత ఎలాంటిదో ఘట జ్ఞానం కూడా అలాంటిదే ఘటాకార వృత్తి ఎట్టిది పూర్వక్షణంలో లేదు ఉత్తర క్షణంలో లేదు ఈ క్షణంలో అల్లా స్ఫూరించింది అంతేగా ఘటాకార వృత్తి క్షణికము క్షణభంగురం ఘటాకార వృత్తి ఎట్టిదో ఆ వృత్తిలో విషయమైన ఘటం కూడా అట్టిదే ఘటాకార వృత్తి క్షణభంగురం కనుక ఘటాకార వృత్తిలో విషయమైన ఘటం కూడా క్షణభంగురమే కాబట్టి జగత్తు కూడా క్షణభంగురము తప్ప అది యథార్థము కాదు Indukante, no particular state of mind is more real than another state of mind, number one. Number two, no particular state of mind is more real than the mind itself. Mind itself. Huh? Than the mind itself. Hmm. Indukante, what is mind? Is the mind real? Kajuk. భగవాన్ రమణ మహర్షి చేసిన బోధలలో ప్రధానంగా స్టాండవుట్ అయ్యి కొన్ని ఉన్నాయి వాటిల్లో ఒకటేమిటంటే ఆయన అంటారు మనస్సు అంటే ఏమిటి నువ్వు మనస్సు ఎక్కడుందో వెదికి పట్టుకో ట్రై చేయి కళ్ళు మూసుకుని ట్రై చేయాలి కదా మనస్సును వెదికి పట్టుకోవాలంటే మీరు కళ్ళు మూసుకుని మనస్సు ఎక్కడుందో నేను వెదికి పట్టుకుని ట్రై చేయండి మనస్సు ఉండదు మనస్సే ఉండదు ఇది ఎలాగంటే పాము కనపడింది కదా ఈ పాము సంగతి ఏమిటో చూద్దాం అసలు ఏమిటి పావుని దీపం వేసుకొస్తే పాము లేదు అక్కడ అలా అయిపోతుంది మనస్సు కోసం వెతికితే మనస్సు కనపడదు మనస్సు లేదు అని తేలుతుంది మీరు మనస్సు కోసం అన్వేషించకుండా మీరు పరధ్యానంగా ఉంటే మనస్సు పెట్టేది విత్సలవిడిగా ప్రవహిస్తూ ఉంటుంది దాని వెనకాల మనం పడిపోతూ ఉంటాం ఎవిట్రా మనస్సు అని దాన్ని మీ కనుక మీరు వెతికితే అంటే దానికో చూస్తే ఉండదు దుఃఖం కూడా అంతే దుఃఖం మనస్సు నుంచే పడుతుంది మనస్సుని చూస్తే మనస్సు ఉండదు నిజానికి మనస్సు అనేది కేవలము ఒక క్షణికం అలా వస్తుంది అలా నిరుపు తీ వంటిది అది ఏమవుతుందంటే ఆ క్షణికములైనటువంటి వృత్తులు అలా ప్రవాహరూపంగా ఉండడం చేత దాని ఎందు సత్యత్వ భ్రమ కలుగుతూ ఉంటుంది మనకి కాబట్టి మనోవృత్తిలో విషయమైనది కూడా సత్యము కాదు మనస్సు సత్యము కాదు మరి ఏమిటి సత్యము ఆ తెలివి ఉంది చూసారా అది ఒక్కటే సత్యం ఆ తెలివియే ఆత్మ అదే పరమాత్మ ఇది వేదాంతులు శూన్యవాదులు ఏమంటారంటే శూన్యమే సత్యము వాళ్ళు అంటారు మనస్సు ఎవ్వడో ఉండడు ద్వైతులు మాత్రమే మనస్సు సత్యమని అంటూ ఉంటారు వాళ్ళలా స్వయం కన్ఫ్యూజ్ పరాన్ కన్ఫ్యూజ్ అయ్యి తస్మాత్ అనిమిత్త విపర్యాస కాబట్టి నీ భ్రాంతికి నిమిత్తము ఇప్పుడు లేకుండా ఎప్పుడెప్పుడో ఉండేది అనే ఆర్గ్యుమెంటు నిలబడదు అనిమిత్త అంటే భ్రాంతికి సంస్కారము నిమిత్తము ఆ సంస్కారం యథార్థము అనే ఆర్గ్యుమెంట్లు నిలబడవు మండి మీరు ఆలోచించండి నిన్న ఇవాళ రేపు అసలు ఏమిటి నిన్న నిన్న మీరు నిన్న నిన్న గురించి నిన్న అనుకున్నప్పుడు నిన్న అనుకున్నారా ఇవేళ అనుకున్నారా ఇవాళ అనుకున్నారు రేపు గురించి మీరు అనుకుంటారు కదా అప్పుడు రేపు అనుకుంటారా లేకపోతే ఇవేళ అనుకుంటారా ఇవాళనే అనుకుంటారు ఈవేళ గురించి ఇవాళ అనుకుంటున్నప్పుడు ఏమనుకుంటారు ఇవేళ అనుకుంటారు కాబట్టి నిన్న ఉన్నది ఇవేళ ఇవేళ ఉన్నది ఇవేళ రేపు ఉండబోయేది ఈవేళే మరి నిన్న రేపు ఎక్కడి నుంచి పట్టుకొచ్చాను మీరు మీకు దృష్టాంతం నేను చెప్పాను మళ్ళీ చెప్తా మా చిన్నప్పుడు సత్యానందం అని ఒక కొట్టు ఉండేది మామూట కొట్టు అంటారు పచాకీ షాప్ నేను అక్కడికి వెళ్ళి సామాన్లు తీసుకొస్తున్నాను దాంట్లో అతను ఏమన్నా రాసి పెట్టేటంటే అరువు రేపు అది రాశారు అరువు రేపు అని నిజంగా జరిగింది చెప్తున్నాను మా నాన్నగారు నేను వెళ్ళాం కాలేజీ నుంచి ఆయన వస్తున్నారు ఆయనతో పాటు కుర్రపిల్లాడిని నేనేదో అక్కడక్కడ ఏదో నమ్మకం జమకం ఇలాంటివి ఓ వదిలిస్తూ ఉండేవాళ్ళం వేదం అది వదిలిస్తూ ఉండేవాళ్ళం ఆ నమ్మక జమకాలు సంస్కృతం ఇవన్నీ శబ్దాలు ఇవన్నీ వదిలించేవాళ్ళం కానీ లోక జ్ఞానం ఏముండేది కాదు మూర్ఖంగా ఉండేది నిజంగా శుద్ధ మూర్ఖత్వమే ఆ మూర్ఖత్వమే ఇప్పటికి కూడా నన్ను వెంటాడుతూ ఉంటుంది నిజంగా రియల్లీ మాండవ్యోపనిషత్తులో బాగానే ఉంటారు లోకంలోకి వెళ్ళేప్పటికి మళ్ళీ మూర్ఖత్వమే ఎందుకంటే సివిలైజేషన్ ఉండేది కాదు ఏది ఎనివే అన్నీ చూస్తూ ఉండేవాళ్ళం చూసిన దాన్ని పరిశీలించడం ఈ దృష్టి ఉండేది ఎందుకంటే సుబ్రహస్య దగ్గర సంస్కృతం రఘువంశం కావ్యాలు చూతూ ఉండేవాళ్ళం అరువు రేపు అని ఉంది నేను ఆ యూకిట్ లిటరల్లీ రేపు అరువు ఇస్తాడు అని నిజంగా అలా అనుకున్నానండి అంటే మరి అంత మూర్ఖంగా ఉండివాళ్ళం అనమాట మా నాన్నగారిని అడిగాను అంటే రేపు ఇస్తాడండి అరువు రేపు మాత్రం ఎలా ఇస్తాడండి అరువు అని అడిగాను ఎవరు అధిమోహం అరువు ఇవ్వబడదు అని అర్థం నాకు అరువు రేపు అన్నదానికి అర్థం ఏమిటి అరువు ఇవ్వబడదు అని అర్థం చెప్పడానికి రేపు అనే పదాన్ని వాడతారు ఎందుకో తెలుసునా రేపు అంటే నో అని అర్థం ఎందుకంటే రేపు అనేది ఏమీ లేదు గనుక రేపు అనేది ఏమీ లేదు ఇవాలే ఉంది ఇప్పుడే ఉంది నిన్న అని మీరు అనుకున్నప్పుడు ఆ నిన్న అనేది ఏదో ఒకటి స్మరించి నిన్న అనుకుంటారు ఆ స్మరించినది ఆ స్మరణము అన్నీ ఇప్పుడే ఇవాళే ఇప్పుడే పెట్టొచ్చి ఇప్పుడు ఈవేళ స్మరించిన దానికి నిన్నని మీరు పెట్టుకున్నారు పేరు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను నేను కూర్చుని నరేంద్రపురం స్మరించాను పదిహేను రోజుల క్రితం వెళ్ళాను అక్కడ కాకినాడ స్మరించాను పదిహేను రోజుల క్రితం కాకినాడ స్మరించి దానికి గతము అని ఒక లేబుల్ వేశాను ఏమండి అమెరికా దానికి భవిష్యత్తుని ఇంకో లేబుల్ వేశాను డైమండ్ పాయింట్ సెంటర్ ఇది వర్తమానము ఇప్పుడు లేబుల్స్ మారే కానీ వాస్తవంలో అన్నీ వర్తమానమే గతము కానీ భవిష్యత్తు కానీ ఏమీ లేదు ఉన్నది వర్తమానము మాత్రమే గలదు ఈ సత్యాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు కాలబంధం నుంచి విముక్తుడైపోతాడు అయితే ఇది చాలా లోతైన విషయం చాలా గంభీరమైన విషయం ఇప్పుడు నేను నేను సన్యాసిని అన్నాను అనుకోండి నేను గతంలో ఉన్నానా వర్తమానంలో ఉన్నానా చెప్పండి మీరు చెప్పండి వర్తమానంలో ఎక్కడి నుంచి వచ్చింది సన్యాసిని అంటే వర్తమానం ఎల్లైంది గతం అది గతంలో ఉన్నాను కదా గతంలో ఉన్నానండి అంటే పది పద్నా పద్నాలుగేళ్ల క్రితం ఇప్పుడు సన్యాసం తీసుకున్న మూలంగా నేను సన్ ఇప్పుడు నే పూర్ణ తీసేయండి మీరు నేను తండ్రిని అన్నప్పుడు మీరు వర్తమానంలో ఉన్నారా గతంలో ఉన్నారా గతంలోకి వెళ్ళిపోయారు వర్తమానంలో ఉన్నారు కానీ గతంలోకి వెళ్ళిపోయారా లేదా ఆర్ యూ గెటింగ్ ఇట్ ఐఎం ఎంఏ అన్నారు ఈ ఐఎం ఎంఏ అన్నప్పుడు ఏము వర్తమానమే బట్ You are in the present, but you have gone into the past. I am a man telling you, did you not go into the past? You <speaking> are in the <background> present. <speaking in the background> I am a man of the life. You are in the past. You are in the past. You are in the past. What does he say? I am a man. ఐయామ్ ఫాదర్ అన్నారనుకోండి మీరు గతంలో ఉన్నారా వర్తమానంలో ఉన్నారా వర్త గతంలోకి వెళ్ళిపోయారు మీరు వర్తమానంలో ఉండి చెప్పండి అయా ఓకే ఆయాం మద్రాసీ ఐయామ్ పంజాబీ ఐయామ్ ఆంధ్ర మీరు గతంలో ఉన్నారా వర్తమానంలో మాట్లాడుతున్నారు గతంలోకి వెళ్ళిపోయారు కదా వర్తమానంలో ఉండే ఏమని చెప్పాలి అయాం అని చెప్పాలి ఐయామ్ మ్యారీడ వర్తమానమా గతం అది గతం వర్తమానంలో ఐయామ్ అని చెప్పాడు సిద్ధార్థాన్ని హెర్మన్ హెస్ మొగుల్దారెడ్డి రాసిన నవల్ ఒకటి ఉన్నది సిద్ధార్థం నవలం కంటే ఫిలాసఫీ బుక్ అంటే సరిపడుతుంది అందులో సిద్ధార్థుడు ఏమనుకుంటాడంటే నేను అన్నీ విడిచిపెట్టేశాను అనుకుంటాడు అనుకుని ఎవ్రీథింగ్ ఐ లెఫ్ట్ అనుకుని ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికొకడికి వెళ్ళాలి కదా అంటే ఇంటికి వెళ్ళాలి అనుకుంటాడు ఇంటికి వెళ్ళాలి అనుకుని ఇంటివైపు అడుగు వేయబోయి ఆగిపోతాడు ఎందుకంటే ఇంటికి వెళ్ళాలి అనుకుంటే ఇదే విడిచిపెట్టినట్టు కాలేదు నేను ఒక తల్లిదండ్రులకు పుట్టిన వాడను అనే సంస్కారాన్ని విడిచిపెట్టలేదు అది నాది అనే సంస్కారం విడిచిపెట్టలేదు ఏది విడిచిపెట్టినట్టు ఏమీ విడిచిపెట్టలేదు మరి ఇప్పుడేమో నేను అన్ని విడిచిపెట్టేశాను అని నేను అనుకుని మళ్ళీ ఈ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది దీన్ని నేను విడిచిపెట్టేస్తున్నాను అని అటు వెళ్ళడం మానేస్తాడు అలా నేర్పడిపోతాడు ఎనీవే చాలా లోతైన విషయాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మీరు వర్తమానంలో ఉండాలి అంటే ఆ నేను పక్కన మీరు ఏది పెట్టినా మీరు వర్తమానంలో ఉండరు నేను వేదాంత విద్యార్థిని అని మీరంటే మీరు గతంలోకి వెళ్ళిపోయారు నేను నేను పక్కన మీరు ఏది పెట్టినా గతమే ఉంటుంది ఏమండి ఇప్పుడు ఇంకొక కృష్ణుడుగుతారు ఇది గులాబీ అని మీకు ఒకటి చూపించి ఇది గులాబీ అంటారు గులాబీ చూపించి ఇది గులాబీ ఇది గులాబీ అన్నప్పుడు ఆ గులాబీ వర్తమానమా గతమా గతమే కదా ఇది వర్తమానం ఇది వర్తమానం గులాబీ ఏమిటి గతం దీన్నే జిడ్డు కృష్ణమూర్తి గారు ఏమన్నారంటే వర్తమానాన్ని వీడు గతంతో హత్య చేశాడు అంటే వర్తమానం కప్పుబడిపోయింది గతంలో ఉండిపోయాడు మనుషులు ఎలా జీవిస్తారంటే వర్తమానంలో జీవించరు గతంలోనైనా జీవిస్తూ ఉంటారు భవిష్యత్తులోనైనా జీవిస్తూ ఉంటారు జీవితం అంతా అలాగే ఉంటుంది వర్తమానంలో జీవించరు గతంలో కానీ భవిష్యత్తులో కానీ జీవిస్తున్నాడు అంటే ఆ జీవితము అది సత్యమా మిథ్యే మిథ్య దాంట్లో సత్యత్వము రూపాయలో నయా పైసం అంటూ కూడా అది మిథ్యం గతము వా వాస్తవం కాదు భవిష్యత్తు వాస్తవం కాదు వర్తమానం సత్యం ఆ వర్తమానంలో ఉన్నవాడే జ్ఞాని వాడే మనగాడు ఎందుకంటే జగత్తులో ఎవ్వళ్ళు వర్తమానంలో జీవించరు అందరూ గతంలోనే జీవిస్తారు లేదా భవిష్యత్తులో జీవిస్తారు వర్తమానంలో జీవించడం ఎరగరు వర్తమానంలో మీరు ఎప్పుడున్నారు అంటే ఈవేళ తారీఖు ఇరవై నాలుగు నేను వర్తమానంలో ఉన్నాను అని అంటే అది వర్తమానం కాదు ఎందుకంటే ఈవేళ తారీఖు ఇరవై అన్నప్పుడు తారీఖు ఇది గతవా ఇవాళ వర్తమానమా ఇరవై మూడు గతవా వర్తమానమా ఏమన్నా మీరు వర్తమానంలో ఉండాలంటే మనస్సులో సకల సంకల్పాలని డ్రాప్ చేసేసి సంకల్పరహితంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు వర్తమానంలో ఉండగలుగుతారు ఏమండి మీకు ఘట సంకల్పం వచ్చిందనుకోండి ఘట సంకల్పం ఘటాకార మనోవృత్తి వచ్చింది ఇది ఘటాకార మనోవృత్తి ఘతకాలీన స్మృతి నుండి వచ్చినది గతకాలీనమైన ఘటాకార ఘటస్మృతి నుంచి వచ్చింది ఘట స్మృతి వచ్చిన ఘట జ్ఞానము ఘటాకార వృత్తి వర్తమానం ఎలా అవుతుంది అది స్మృతిలో నుంచి వచ్చింది ఇది ఘటము అన్నప్పుడు ఇది వర్తమానం ఘటము అన్నది స్మృతి నుంచి వచ్చింది స్మృతి నుంచి వచ్చిందంటే గతం అవుతుంది తప్ప వర్తమానం కానీ కాదు కాబట్టి ఇది గతము అంటే అది వర్తమానం కాదు గతమేది కాబట్టి మనిషి గతంలో జీవిస్తారు అప్పుడప్పుడు భవిష్యత్తుని ఊహ చేస్తూ జీవిస్తారు వర్తమానంలో జీవించడము అంటే మీరు ధ్యానంలో సంకల్పరహిత స్థితి ఉన్నప్పుడు మాత్రమే మీరు వర్తమానంలో ఉంటారు ఇంకా వర్తమానం అనేది వేరేది లేదు అంచేతనే నిమిత్తము చిత్తమును స్పృశించింది అంటే అది గతమైన మిథ్యయే అది సర్వాత్మన మిథ్యే ఎందుకంటే అది స్మృతి నుంచి వస్తుంది దాంట్లో వాస్తవికత లేదు ఈ శ్లోకం రేపు లేదా